ఇక్కడ నమ ఏంటి ఇప్పటివరకు ఉండడం వరకే చూసాం ఇంకా పోవడం కూడా చూస్తున్నాం యాం యాయచ యముడు రూపంలో ఉండేటువంటి వాడు యామధర్మరాజు రూపంలో ఎందుకని అది యమధర్మరాజు చూడండి అది కూడా చాలా ఇంపార్టెంట్ అది యముడు యమధర్మరాజు యముడు రూపంలో ఉండేటువంటి వాడు తానే యముడు ఎక్కడుంటాడు యమలోకంలో కదా మీరు ఆ యమలోకం కూడా తానే లోక్యత లోక అనుభూ అనుభూయతే ఏదైతే తెలుస్తూ అది లోకం అందువల్ల ఆ యమలోకం ఉందనుకోండి యమలోక రూపంలో ఉండేవాడు తానే ఈ విశ్వం ఉంది విశ్వరూపంలో ఉండేవాడు తానే విశ్వంలో చెలించేటువంటి వాళ్ళలో ఉండే తానే మనుషుల రూపంలో ఉండేవాడు తానే జగన్యహ తానే జంగమ ప్రపంచానే అట్లాగే అక్కడ యమలోకము తానే తనకన్నా వేరుగా ఉన్నదనక రెండోడైపోతాడు పరిమితులవుతాడు సర్వవ్యాపకత్వం దెబ్బతగుతుంది అర్థం యమలోకం కూడా తానే ఆ యమలోకంలో యముడండి నే ఆయనే అప్పుడు మన డౌట ముస్ వాళ్ళు కూడా ఆ యమలోకంలో ఉండేవాళ్ళు కూడా మన మన వాళ్ళు ఉండారు పూర్వీకులు ఏమి లేకుండా పోయినారు ఇక్కడి నుంచి ఏ ఒక మంచి పని చేయకుండా పోయి ఉంటారే వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు అక్కడే ఉంటారు వాళ్ళు ఆ రూపంలో అలా ఉండడానికి కారణం ఏంటంటే వాడు తానే ఆ రూపంలో ఉండడానికి ఎందుకంటే మనం పోయినప్పుడు మనం ఊహించుకుంటాం అట్లా సినిమాలు చూసి ఒకవేళ మా ఫాదర్ ఉండాలనుకోండి మా గ్రాండ్ ఫాదర్ ఉండడం మా తాత తాతగారు ఎట్టు ఆయన ఇంట్లో చూస్తాం అటు పోయిన ఎట్లుంటాడు ఇప్పుడు మన తాతగారు మనకు తెలుసు మనం అక్కడ పోయినప్పుడు అట్లాగే ఉంటాడు నమ్మకం ఏంటి ఎందుకంటే తగలబెట్టాం కదా ఇక్కడ ఇప్పుడు ఆయన ప్యాంటు స్లాక్ చేసుకున్నాడు ప్యాంటు స్లాక్ తగలబెడితే మళ్ళీ మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు వైట్ ప్యాంటు వైట్ స్లాక్ అది ఎట్లా అక్కడ వేపా గట్టుకొని ఉండొచ్చు అర్థమవుతుంది ఇది నీకు చేదుగా ఉండొచ్చు కాబట్టి ఏ రూపంలో ఏ రూపాల్లో ఉండాలనో దాని వెనక ధర్మం ఉంది గనక ఆ ధర్మరూపంలో ఉండేటువంటి వాడు తానే గనక ఆ యమహ యమధర్మరాజు తానే యమలోకము తానే యమలోకంలో ఉండేటువంటి పితృదేవతలు ఎవరైనా ఉంటే కూడాను వాళ్ళు కూడా తానే ఎక్కడైనా ఉందే ఏ సంస్కృతులైనా భగవంతుని పూజించేది ఎందుకని యముణ్ణి కూడా ఆరాధించడం ఎక్కడైనా ఉందో చెప్పండి యముణ్ణి ఆరాధించేదేవుడు పట్టుపేవాడు కదా కానీ మనకేందంటే మంగళకరుడు యముడు కూడా మంగళకరుడు అసలు యముణ్ణి చూచే సార్ యముణ్ణి చూచే భగవంతుడు ఉండాడని చెప్పచ్చు ఒకటి మళ్ళీ ఇది ఒక ఆర్గ్యుమెంట్ యముడు ఎప్పుడైతే ఉన్నాడో భగవంతుడు ఉన్నాడని అర్థం భగవంతుడుంటే యముడు లేకపోవచ్చు వేరే విషయం యముడుంటే భగవంతుడు ఉన్నాడు అర్థం ఎందుకని ఇప్పుడు మున్సిపాలిటీ ఉంది రోడ్లన్నీ శుభ్రంగా ఊడుస్తున్నారనుకోండి మనం వస్తుంటే ఎంత ఎక్కడ చూసినా మిర్ర లాగా రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నాయంటే సాయంకాలం మళ్ళీ పోతున్నాడు అన్ని లైట్లు వెళ్ళి ఉన్నాయి అర్థం ఏంటి మున్సిపాలిటీ ఉంది అని అర్థం మున్సిపాలిటీ ఉంది చక్కగా పనిచేస్తుంది అని అర్థం పనిచేసేటువంటి మున్సిపాలిటీ మంచి పనులు చేస్తూ ఉంది ఎందుకని రోడ్లు ఎక్కడ చూసినా కూడాను చెమ్మేసి శుభ్రంగా క్లీన్ చేసేసి దీన్ని బట్టి మనం ఇంత క్లీన్ చేశారంటే రోడ్డంతా ఇట్లా క్లియర్ గా మనం కనపడతా ఉంది అంటే వెరీ క్లీన్ మున్సిపాలిటీ ఎప్పుడైతే ఉన్నవాళ్ళంతా క్లియర్గా పోతా ఉన్నారు ఓ గవర్నమెంట్ ఈస్ దే ఈ ప్రభు ఆయన ఉండడం వల్లనే కాబట్టి ఇక్కడ లేదండి శానిటరీ ఇన్స్పెక్టర్ చేయించారండి ఆ శానిటరీ ఇన్స్పెక్టరే ఏమి ఉండడండి ఆ ప్రభుత్వంలో మీరు కాదు మీరెవరైనా ఉంటే భయపడబాకండి మిమ్మల్ని కాదు నేను ఆ ప్రభుత్వంలో చెప్తున్నాను కాబట్టి శుభ్రం చేసేటువంటిది అర్థమవుతుంది అక్కడ యూడీసీ కూర్చోడు ఆయన లెక్కలు రాస్తాడు శాంటర్ ఇన్స్పెక్టర్ ఉండడానికి పోయి చూస్తాడు అసలు హెల్త్ ఇన్స్పెక్టర్ పోయి ఎంత శుభ్రం చేశారు అది ఇది లేకపోతే చేయించ్ చేస్తాడు ఆయన కింద కూడా కొంతమంది ఉంటారు ఎక్కడెక్కడ అయింది లేంది చెప్పేవాళ్ళు ఉంటారు ఆ శాంటర్ ఇన్స్పెక్టర్ పోస్ట్ చేసేవాడు యముడు సార్ ఇక్కడ లేదు అక్కడ లేదు అక్కడ సరిగా ఉన్నది ఇక్కడ చేయాలని చిత్ర గుప్త కూడా దాన్ని పోయి శుభ్రంగా చేసేవాడు యమబొట్టు వాళ్ళంతా శుభ్రం చేసేస్తారు కాబట్టి దీన్ని బట్టి కూడా ఓయమ ఇంత నడుస్తా ఉందంటే ఓయమ చాలా మంచి ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం ఏంటి ప్రభు ఈశ్వర యామయాయచ క్షేమ్యాయచ మళ్ళీ రెండవది యామయాయచ క్షేమయాయచ యామయాయచ అంటే యమలోకంలో ఉండేది అన్నాడు క్షేమయాయచ అంటే స్వర్గలోకం గప్తి పాపానికి ఇది పుణ్యానికి అది స్వర్గలోకం ప్రాప్తి కాబట్టి క్షేమ్యాయచ అంటే స్వర్గలోకం అంటే ఇక్కడ కష్టాలు అక్కడ కష్టాలు లేవు యమలోకంలో కష్టాలు ఉండయి కదా ఏమో నేను చూడలేదు కానీ చెప్తుంటారు అంతా అది కాలస్తారు ఇది కాలస్తారు ఏం కాలస్తారు అర్థమైందే చాలా వేడిగా ఉంటుందని అదే కాని ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు అమెరికా వాళ్ళు కానీ అక్కడ కూడా ఎయిర్ కండిషన్ చేసేస్తారు దాన్ని అంత మొత్తం ఎయిర్ కండిషన్ చేసేస్తారు కనుక సిని అది క్షేమం అంటే బాధ లేనటువంటి చోటు ఇది బాధ ఉండేటువంటి చోటు కష్టాలు కలిగేటువంటిది యమలోకమైతే కాగా హాయిగా సుఖాలు ఉండేటువంటిది స్వర్గలోకం యమలోక రూపంలో ఉండేవాడు తానే అయినప్పుడు స్వర్గలోక రూపంలో కూడా భాషించబడెవరు ఆయన పరమేశ్వరుడే కనుక క్షేమయాయేచ ఇంకా కూడా ఏంటంటే స్వర్గం అంటే ఏది అన్నాం అనుకోండి ఇంక మళ్ళీ సామాజికంగా వచ్చి స్వర్గం అంటే ఏది నాయన కొంతరకం మీ ఇంట్లో అందరూ బాగుండరు మా ఇంట్లోనా అదేంటది కొత్త పదం మీ ఇంట్లో అందరు బాగుండారు అంటే ఇల్లు కాదు నాయనా నరకం ఆ రోజు కాఫీ ఇచ్చాడు కొంపలో ఆఫీస్కి వస్తాడు ఏమంటే మీ ఇంట్లో అందరు బాగున్నారా ఇల్లు నరకం అయ్యి అది కాఫీ ఇవ్వకుండా అదే అదే గనక టీ కాఫీతో పాటుగా కొన్ని పొట్టాట చూప్స్ అవి ఇవి చేసి పెట్టి జరగ ఏమండి మీ ఇలా అందరూ ఇళ్ళ స్వర్గం అండి అది కాబట్టి స్వర్గం ఇళ్ళనేది స్వర్గం కొందరు అంటుంటారు స్వర్గం ఎక్కడ ఉందండి మా ఇల్లే స్వర్గం అట్లాగే నేను రమ్మంటా వద్దు నరకం అర్థం అవుతుంది కాబట్టి మన ఇల్లు కూడా స్వర్గమే ఎప్పుడు తెలుసా క్షేమ్యాయచ కాబట్టి ఇంట్లో కూడా స్వర్గంలో ఉన్నట్టుగా మనం ఇక్కడ కూడాను సుఖంగా ఆనందంగా ఉండాలంటే అది ఏంటో తెలుసా స్వర్గము కర్మఫలమే మన ఇంట్లో మనం ఆనందించేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఇది కూడా కర్మఫలమే గతంలో చేసినటువంటి ఇష్టాపూర్తి కర్మల వల్ల పుణ్య ఫలితం వల్ల స్వర్గం వచ్చింది అట్లాగే గతంలో చేసిన మంచి పనుల వల్ల ఈరోజు సుఖపడుతూ ఉన్నాం ఇది క్షేమ్యాయచ ఎందుకో తెలుసా అవి కష్టస్థానాలు ఇవి సుఖస్థానాలు ఈ రెండిట్లో కూడా ఉండేది ధర్మమే ఈ రెండిట్లో ఉండేది ధర్మమే ఎవరికి కష్టం ఎవరికి సుఖం ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళకి కష్టంగా ఉంది ఎవరైతే పుణ్యాలు చేశారో వాళ్ళకి సుఖంగా ఉంది ఈ పాపపుణ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పాపపుణ్యాల ఫలితాలు ఎవరిస్తున్నారు దీని వెనక ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాల రూపంలో ఉండేటువంటి వాడు దైవమే ఈశ్వర నెక్స్ట్ నమ ఉర్వర్యాయ కళ్యాయ తెలుగులో కూడా వాడుతుంటా ఉర్వి అంటాం కదా ఉర్వి అంటే భూమి అని కదా కాబట్టి ఉర్వరా అంటే సంస్కృతంలో ఉర్వరా భూమి ఉర్వరం భూమి కాబట్టి ఆ భూమి నుంచి ఏవైతే వస్తున్నాయో వర్వర్యాయ జాయా అని ఇంతకుముందు ఎట్లయినామో ఉర్వర్యాయ ఉర్వరా ఆ భూమి నుండి వచ్చేటువంటివి వాటి రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఏంటండి అవి అని అంటే భూమి నుండి ఏమేమి వస్తాయి ఉరువే నుంచి చెట్లు వస్తాయి చెట్లు ఎప్పుడైతే వచ్చాయో నీకు పువ్వులు వస్తాయి కాయలు వస్తాయి పండ్లు వస్తాయి ఇవన్నీ కూడా కాబట్టి మనం ప్రత్యేకించి పెంచడమే కాకుండా ఇప్పుడు అరణ్యాల్లో ఉండే ఎవరో ఏ వేస్తారు వాటిని మనం పెంచినవి కావు అవి ఆ చెట్లు ఇవన్నీ కూడా మనం పెంచినవి కావవు వాటి అంతటి అవే మరి అవి ఎట్లా పెరుగుతున్నాయండి నీళ్లు పోస్తే గానీ పెరగవే పర పరమేశ్వరుడు వనమాలి ఆయనే తోటమాలి ఆయనే ఘాటున్నారు కాబట్టి ఒకసారి ఆ మేఘాల ద్వారా వర్షాన్నిచ్చి వాటిని అంతా పెంచుతున్నాడు గాలి కావాలి సూర్యరశ్మి కావాలి సూర్యరశ్మి కావాలంటే సూర్యుడులో నుంచి ఇస్తూ ఉన్నాడు నేను చూసాను అదే కిరణాలు కిరణ్ కాబట్టి ఈ విధంగా వాటిని పోషిస్తూ ఉన్నాడు ఈ విధంగా వస్తున్నాయి కాయలు కానీ పండ్లు కాని ఇవన్నీ కూడా అంటే వాటంతట పెరిగేటువంటివి అందుకని కళ్యాయచ కళ్యాయచ ధాన్య రూపంలో ఉండేటువంటి వాడు ఫుడ్ గ్రేక్స్ ఇవేంటో తెలుసా ఇవి మనం నాటితే గానీ రావు ఎక్కడైనా చెట్లు ఉన్నాయో కానీ ధాన్యం పండేటువంటిది అది మనం చేయాలి మన ప్రయత్నంతో చేయాలి కానీ అలా మనం ప్రయత్నం చేయడానికి కావలసినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో ధాన్యాలు అవన్నీ పరమాత్మ ఇస్తాడు పంట గింజలన్నీ కూడా అవన్నీ ఆయన తయారు చేసి పెట్టినవి మనం నాటుతాము విత్తనాలు నాటితే ధాన్యం వస్తుంది క్షేత్రం ఉంది క్షేత్రంలో మనం వేసి ఏవైతే పండిస్తూ ఉన్నామో ఇవి ఈ ధాన్యాలన్నీ కూడాను కలియా మరి అలా వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ధాన్యం మనకు వస్తుంది మనం భోజనేస్తున్నాం భోజన స్వరూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు రాజృష్ణుడు భోజనం బోద్దు కనుక మనకి ఇవ్వడమే కాకుండా ఇంతకు ముందు చూచాం గనక ఆ మన జంతువులు కూడాను వాటికి కూడా కావాలి కాబట్టి ఆ ధాన్యంలోనే మనకేమో ధాన్యం వస్తుంది మనం భోజనం చేయడానికి జంతువులకి సస్యం వస్తూ గడ్డి కూడా వస్తుంది ఇవన్నీ కూడా ఎవరెవరికి ఏదైతే ఇవ్వాలనో అది ఇచ్చేటువంటి వాడు కాబట్టి తమంతటి తాము పెరిగేటువంటి వృక్షాలకి ఆధారమైనటువంటి వాడు అవి భూమి నుండే వస్తున్నాయి మనం నాటేటువంటి కల్యాయేచ ధాన్యం ఏదైతే ఉందో ధాన్య రూపంలో కూడా తానే వస్తున్నాడు నువ్వేమి విత్తనాలు జరిగినంత మాత్రం నీకు ధాన్యం రావాలని ఏమీ లేదు సకాలానికి వర్షాలు పడాలి తెగులు రాకుండా ఉండాలి ఇదంతా ధర్మం ఇదంతా పరమేశ్వరునికి అనుగ్రహం దానివల్లనే మనకు ధాన్యం వస్తూ ఉంది ధాన్యంగా మనం ఉండగలుగుతూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడాను భూమిలో నుంచే వస్తున్నాయి గనక భూమి రూపంలో ఉండేవాడు తాను ఎందుకని వాటందరవి పెరిగేవి కాని కళ్యాయేచ మనం పెంచేటువంటి ధాన్యం ఇవన్నీ గానీ ఇవన్నీ భూమిలో నుంచే వస్తున్నాయి ఆ భూమిలో సత్వ ఉంది ఆ భూమిలో ఏముంది సత్ అదెవరు భూమిలో ఉండే బలం కూడా తానే నీలో ఉండే బలం ఎట్లా తాను నీలో ఉండే తేజస్సు ఎట్లా తాను సూర్యునిలో ఉండే తేజస్సు తానే అట్లాగే నీలో ఉండేటువంటి శక్తి బలం తానే భూమిలో ఉండేటువంటి బలం కూడా పరమేశ్వరుడే కాబట్టి అక్కడి నుంచి చూస్తూ ఉండగనుక వర్వర్యాయచ కళ్యాయచ నమశ్లోక్యాయచ అవసాన్యాయచ్లోక్యాయచ అవసాన్యాయచ శ్లోక్యాయచే శ్లోక్యాయ చ శ్లోకేషు వేదమంత్రేషు ఇది శ్లోకేషు శ్లోకాల్లో వేదమంత్రేషు భవ శ్లోక్యై తస్మై అది కాబట్టి శ్లోక్యాయ అంటే ఏదైతే శ్లోకేషు శ్లోకాలున్నాయో గ్రంథాల్లో అంటే వేదమంత్రేషు వేదమంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకు తెలుస్తూ ఉండేవాడు వాటిలో నుంచి భవహ శ్లోక్యై తస్మై అది ఎక్కడ కాబట్టి ఒక వేద మంత్రం ఉందనుకోండి ఇప్పుడు ఓం నమో నారాయణాయనో ఓం నమో భగవతి వాసుదేవ ఏంటిది ఇట్స్ అంత్ర అర్థం కాదా మననార్థ త్రాగితయితే మంత్ర మననం చేసేటువంటి వాడిని రక్షించేది మంత్రం ఎందుకని మంత్రార్థం తానే శ్లోకం నుంచి చదివితే శ్లోకార్థం తానే మంత్రం చదివితే మంత్రార్థం తానే అర్థమవుతుంది ఇప్పుడు భగవతే భగవంతుడైనటువంటి వాసుదేవాయ వాసుదేవ నాకు నమస్కారం అంటాం ఆ పదం యొక్క అర్థాన్ని చూసావనుకో వాచ్యార్థమే కాకుండా లక్ష్యార్థం కూడాను ఆ లక్ష్యార్థం కూడా పరమాత్మే అందువల్ల రుద్రంలో మొదటి రోజే మీకు చెప్పాను ఇది కేవలం రుద్రం పారాయణం చేసుకుంటూ మనం కనుక చేస్తే దీనివల్ల అంతఃకరణ శుద్ధి వస్తుంది కానీ లక్ష్యార్థాన్ని గనక ఆ పదం యొక్క గనక మనం చూచామంటే జ్ఞానం కూడా కలుగుతుంది అట్లా ప్రమాణంగా కూడా శోభిస్తుంది రుద్రం ప్రమాకరణం ప్రమాణం జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంది కాబట్టి శ్లోకేశు వేదమంత్రేషు భవహ శ్లోకేహి తస్మై అది అంటే సర్వదేవతాస్వరూపుడు కూడాను సర్వదేవతా స్వరూపుడు నెక్స్ట్ కాబట్టి శ్లోక్యాయచ అవసాన్యాయచ అవసానం ఇది తెలుసు కదా ఈ పదం అవసాన దశండి అండి అంటారు కదా అవసాన దశలో ఉన్నాడండి అంటే అవసానం అంటేంటి తర్వాత పర్యవసానం అవసానం పర్యవసానం అంతే ఇది కూడా కాబట్టి చివర ఇదేంటి చివరా కాబట్టి శ్లోక్యాయ అన్నప్పుడు వేద అవసాన్యాయ అన్నప్పుడు వేదాంతేషు సర్వవేదాంతేషు చివరుండేటువంటి అవసానం వేద వేదానికి చివరుండేటువంటి భాగం ఉపనిషత్తులు గనక వేదాంతం గనక ఆ వేదాంతంలో ఎవడైతే ప్రతిపాదించబడుతూ ఉన్నాడో అతడు పరమేశ్వరుడే కాబట్టి వేద రూపంలో ఉండేవాడు తానే వేదాంత మంత్రార్థం తానే తత్వమసి తానే హ్రహ్మస్మి తానే అయమాత్మ బ్రహ్మ తానే సర్వం కలివిదం బ్రహ్మ తానే బ్రహ్మ విధాపన్నది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సమస్తం ఇవన్నీ కూడా మంత్రాలు ఈ మంత్రాల్లో వేదాల్లో వేద శ్లోకాల్లో వేద మంత్రేషు వేదాంత రెండిట్లో కూడాను ఎవడైతే శోభిస్తూ ఉండడో యో వేదాదౌ స్వరః ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత ఇది పూర్ణకుమ మంత్రం కాబట్టి వేదాల్లో ప్రతిపాదింపబడినటువంటి వాడు వేదాంతంలో ప్రతిపాదింపబడినటువంటి వాడు వేద వేదాంతాల్లో శోభించేటువంటి వాడు వేద వీధుడైనటువంటి ఆయనే ఆధ్య ఆయనే పరమశివుడు ప్లీజ్ ఎందుకో తెలుసా ఎప్పుడైతే అలా అన్నాడో ప్లీజ్ వేద అన్నప్పుడు ఎందుకంటే శ్లోక్యాయ ఈ శ్లోకాలు ఒక్క పరమేశ్వరుని గురించే లేవు ఇంద్రుని గురించి ఉండే చన్నో నో మిత్రం వరుణ శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణుహః రురు క్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయు థమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఇప్పుడప్పుడు ఇంద్ర అగ్ని వాయు అందరు దేవతల్ని ఏమండి ఇదంతా వేదమంత్రాలు వేదమంత్రాల్లో కేవలం పరమేశ్వరుడి సంబంధించింది లేదే మరి దేవతలన్నిటిలో సంబంధించింది సర్వదేవతా స్వరూపుడు తానేనాయ్యా వరుణుడు వర్షం గురిపించాలంటే ఆ శక్తి పరమేశ్వరుని యొక్క శక్తి అగ్నిదేవుడిలో ఉండేటువంటి దాహక శక్తి తనదే అన్ని రూపాలు తనదే ఇప్పుడు మీకు అర్థమైంది ఏ రూపం ఆ రూపం దానికన్నా ఇది ఎక్కువ దీనికన్నా అది తక్కువ అనేది అర్థమవుతుంది ఇప్పుడు మీకు అదే ఎందుకంటే వచ్చింది చెప్తున్నా మద్రాసు దగ్గర కావేరుపాకం అనే ఒక గ్రామం ఉంది ఆ తర్వాత చాలా మందికి ఇంటి పేరు కూడా వచ్చేసింది కావేరుపాకం కావేరిపాకం అనేటువంటి ఉంది అది అక్కడ పోలార్ నది అని ఒక నది ఉంటుంది ఆ పక్కన ప్రవహిస్తూ ఉంటుంది ఈ కావేరిపాకం దగ్గర ఇక్కడ ఒక అందమైనటువంటి ఆలయం ఉంది ఇది ఎక్కడా లేదు ఇది అది కా క్షేత్రం అదే క్షేత్రం తిరుప్పారు అనేటువంటి క్షేత్రం ఈ కావేరిపాకం అనేటువంటి గ్రామానికి పక్కనే నదీ తీరంలో ఉంది ఆ తరువాత మనకు తమిళనాడు కలిసి ఉండేటప్పుడు కంపోజిట్ స్టేట్లో దీనికి పాడూర్ అని కూడా ఒక పేరు ఉంది ఇప్పుడు దాన్ని తీసేశారు వాళ్ళు ఆ పాడూర్ అనడానికి కూడా అర్థం ఉంది కానీ ఇది యాక్చువల్గా తిరుప్పారు కడల్ ఇప్పుడైతే తిరుప్పార్ అది పోలార్ నది సమీపంలో ఉంది అక్కడ ఏం జరిగిందంటే ఒకతను ఒక భక్తుడు యాత్రలు పోయి తీర్థాటను పోయి ఉన్నాడు అన్ని తీర్థాలు చూసుకుంటూ వచ్చాడు శ్రీరంగం అది ఇది వచ్చాడు కంచికి కంచికి వచ్చిన తర్వాత వరదరాజస్వామి ధ్యానం ఆయన దర్శనం చేశాడు అన్ని ఆలయాలకు పోతాడు కానీ వైష్ణవుడు బాగా నిష్టాగరిష్ఠుడు వైష్ణవత్వంలో కూడా అందుకని ఎక్కడికి వెళ్ళినా ముందు విష్ణు ఆలయం ఎక్కడుంది విష్ణు అంటే రాముడు ఉండొచ్చు కృష్ణుడు ఉండొచ్చు వరదరాజస్వామి ఉండవచ్చు ఎవరైనా సరే కాబట్టి కంచికి వచ్చాడు దర్శనం చేశాడు అక్కడి నుంచి బయలుదేరి వస్తూ వస్తూ అప్పుడంతా నడకే గనక ఆ రోజుల్లో బస్సులకి ఇసులేమీ లేవు గనక ఒక ఏడు వందల సంవత్సరాల క్రితం విషయం ఇది పన్నెండు పదమూడు శతాబ్దంలో జరిగింది అక్కడి నుంచి ఈ ఊరికి వస్తాడు తిరుప్ప వస్తాడు క్షేత్రం ఇది అక్కడ ఉంటాడు మహాభక్తుడు అతనికి విష్ణు ఆలయానికి వెళ్లకుండా బొంచాడు ఒకవేళ తను ఏ గ్రామంలో అయితే ఆగుతాడు అక్కడ విష్ణు ఆలయం లేదనుకోండి ఆ రోజుకి ఇంకా ఉపవాసమే భోంచాడు అంత నిష్ట మరి వచ్చాడు ప్రతి చోట ఉంటాయి అందులో తమిళనాడులో తొలి నుంచి కూడా ఆలయాలకేమీ కొరత లేదు అలా చూసుకుంటూ వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒక్క ఊర్లో లేదు కృష్ణ ఆలయం లేదు ఎక్కడ కనపడలేదు ప్రతి ఆలయానికి పోయి చూచాడు ఎక్కడ చూసినా కూడా శివాలయాలు ఉన్నాయే కానీ వినాయక స్వామి ఆలయాలు ఉన్నాయి మురగన్ ఇవన్నీ ఉండయే కానీ అమ్మవారి దేవాలయాలు ఇవన్నీ ఉంటాయి కానీ మిష్ణాయం ఒక్కటి కూడా కనపడలేదు తిరిగి తిరిగి తిరిగి అలిసిపోయాడు చిన్న గ్రామమేది ఇంకనుకున్నాడు ఈ తిరుప్పారడలు అనేటువంటి గ్రామానికి రావడమే మంచిది కాదు వచ్చేసాను పోనీ ఇంకేం చేస్తాం ఆకలి ఆకలిగానే ఉంది అయినా కూడా భగవంతుని ముందు ఆయన దర్శించుంది రేపు ఉదయం స్నానం చేసేసి నదిలో ఇక్కడి నుంచి నేను బయలుదేరి వెళ్ళి ఇంకో గ్రామానికి పోయి అక్కడ భగవంతుని దర్శనం చేసిన తర్వాత విష్ణుదేవుని దర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తాను కూడా బయలుదేరడు ఈ లోపల ఒక వచ్చి ఏమండి భోజనం చేశారండీ భోజనం చేసే ప్రశ్న లేదండి ఎందుకని నాకేదో నియమం ఉంది ఇష్టం ఉంది పర్వాలేదు చెప్పండి మహాభక్తులు ఉన్నారు మీరు నామల్ గేమాలండి చెప్పండి ఏం లేదు నాకు ఇదే నియమం కాబట్టి విష్ణుమూర్తిని దర్శించకుండా మీకు అర్థం కావడం నేను ఆయన భాషలో చెప్పండి పెరుమాళ్ళు పెరుమాళ్ళని దర్శించకుండా నేను భోంచాను మరి దర్శించి భోంచేయచ్చు కదా భోజనం లేదా లేదు లేదా నేను తినేది ఏదో ఉంది ఇది అపక్వహారం సచ్చి వేసుకొని పోతుంటాను నేను దీంట్లో పండ్లు గిండ్లు అవి ఇవి అన్నీ ఉంటాయి పిండి గిండి అంతా ఉంటుంది కొబ్బరి గొబ్బరి ఉంటుంది నిన్న గుడిన కొబ్బరికాయ ఉంటుంది ఇవన్నీ వేసుకొని పోతా ఉంటాను సచ్చి ఎక్కడికి నాకు ఇదే ఆహారం ఇది కూడా ఈరోజు తీసుకోను ఎందుకంటే విష్ణు దర్శనం కాలేదు కనుక ఓహో అట్లాగండి పదార్థాలు మీ దగ్గరే ఉండయి దర్శనం కాలేదు కనుక మరి దర్శనం కాకపోతే ఎందుకండి ఏమి అదిగండి ఇక్కడ అది కాదు ఏంటో ఇది పెద్ద చెట్టు కనపడుతుందా మీకు వేప చెట్టు దాని పక్కనే రావ చెట్టు కూడా కనపడుతుందే కనపడుతుంది దాని వెనక ఒక గొప్ప చెట్టు కనపడుతుందండి దాని పక్కన మీకు కనపడడం లేదా పైన కలిసాం కనపడుతుంది అదే కదా విష్ణాలయం ఏ ఎవరు చెప్తావు నేను పోయించాను అక్కడికి ఆకలితో ఉన్నాను కనుక అన్ని వెతికాను ఎక్కడ కూడా పిరమాడు కనపడు అక్కడ లేడా శివాలయం అరే ఎవరైనా నీకు చెప్పింది ఇది భక్తుడు ఇదే భక్త ఎవరు నేను చెప్పింది అది శివాలయం కాదు అది వైష్ణవాలయం పోవాయా నేను చూసి నువ్వు రా నువ్వు ఎక్కడ చూసావో ఏమో అప్పుడు డౌట్ వచ్చింది ఎందుకంటే ఆలయం కాకుండా దాని వెనకేమనికేమైనా చిన్నది ఉంది ఏమో పోని చిన్నది కనపడినా చాలు చిన్న నా పొట్టకి సరేనా హాయిగా ఉంటుంది అని అనుకుంటూ లేచి లేదు తీరు అక్కడికి పోతే ఇతను బయటే ఉంటాడు ఎవరు ఇతను దారిలో మాట్లాడతాడు ఇది ఎవరే ఇది పాడూరుగా ఉంది పాడూరు అంటే పాడు పడిపోయిన ఊరని ఎందుకంటే విష్ణాలయం లేదు అతను అన్నాడు ఇది ఏ ఊరు లేండి తర్వాత చూస్తాము అని ఎందుకంటే ఇది పాడూరు కాదు ఇది తిరుప్పార ఆయన వల్ల పాడూరు అయింది అది పాడూరు దీన్ని చూస్తే ఆ వైష్ణుడు మన వాడుగున్నాడు తెలుగు వాడుగుండాడు పాడూరు అన్నాడు తర్వాత మనం తెలుగు విడిపోయి వచ్చాం కదా వాళ్ళు మార్చేశారు అది పాడూరు తీసేశారు తిరుప్పార కడలు పెట్టుకున్నారు స్టేట్ లో ఉన్నది అంతవరకు ఉన్నది అటు ఆ పేరు ఇప్పుడు మాత్రం తిరుపర కడలు అది సార్ అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు మీరు పోండి సార్ లోపలికి పోయి దర్శనం చేసి రండి ఏంటా ఇదేనా అలా ఏమన్నా ఇదే ఇంకేమైనా చిన్న చిన్న ఏమైనా ఉండే చుట్టూ ఏమన్నా ఇంకేమైనా ఇదే ఇప్పుడు గర్భగుడ బొమ్మంటావు నన్ను ఆ పో పోతే ఏమంటే నువ్వు కావాల్సిన నీ పెరుమాళ్ళు మళ్ళీ రెండోసారి శివుని చూడమంటావు ఇది ఒకటి శివకేశవేద నేను ఆల్రెడీ చూసొచ్చాను అయ్యా బాబు పోండి సార్ ఉన్నాడు నేను ఎందుకు అబద్దం చెప్తాను చూడు నేను ఎట్లా ఉన్నాను చూడు నీది ఒక అంగుళం నీది అంగుళం విడప్పగలిగినటువంటి నాము నా చూడు రెండు అంగుళాలు మొత్తం వెంకటేశ్వర స్వామిలాగా ఉండి అడుగుతాను అందుకనే నువ్వు నేను ఇవని తమ్ము అవనే అవిన తమ్ము ఇవనే మన ఇద్దరం ఒకటే కనుక చెప్తున్నా నేను నేను కూడా దర్శిస్తాను బో లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి చూస్తే సడన్ గా స్టన్ అయిపోయాడు ఎందుకైతే నన్ను ఇట్లా మోసం చేశాడని ఎందుకో తెలుసా పెద్దది ఇంత బ్రహ్మపీఠం శివలింగం ఆయన చూసింది కింద బ్రహ్మపీఠం ఉంటుంది కదా అది బ్రహ్మపీఠం తర్వాత పైన ఇతను సడన్ గా చూచాడు చూస్తానేమనిపిస్తుంది ఇంతకుముందు నేను చూసినటువంటి శివలింగమే కదా ఇదని మళ్ళీ దగ్గరకు పోయేట్లా చూస్తే ఆ శివలింగం మీద విష్ణుమూర్తి బొమ్మ ఉంది కింద మొత్తం బ్రహ్మపీఠం అంతా శివలింగమే ఇప్పటి కూడా ఉంది అది ఈవన్నావు తిరుపర కిందంతా కూడాను బ్రహ్మపీఠం వరకు ఆ పైకి వస్తది చూసారా అంతవరకు ఇది ఉంటుంది ఆ పైనుంటది చూడ లింగమూర్తి అక్కడ విష్ణు ఏమండి ఉందని బయటకు వచ్చి చూస్తే ఆయన లేడు ఎవరు నామాలు పెట్టుకునే వ్యక్తి అప్పుడు అనుకుంటాడు హే మహానుభావా నేను నిన్ను నమ్ముకున్నాను గనక నీ భక్తుని గనక యోగక్షేమం వాహా ఇదేనా ఇది అనన్యాసంతో ఎంత మం చూచవా కాబట్టి నేను ఈరోజు భోజనం లేకుండా ఉంటానని నా కోసం తరువాత విషయం ఏంటంటే అప్పటినుంచి అట్లాగే ఉంది ఇప్పటికి కూడా తిరుపర కడల్లో ఆ క్షేత్రంలో కింద ఏమో బ్రహ్మపీఠమంతా శివమయం పైన విష్ణుమూర్తి సరేనా ఆ జరిగిన తరువాత ఈ భక్తుడు ఈ వైష్ణవుడు ఇది వైష్ణవుడంటే నమలు పెట్టుకోని దిరితే కాదు ఇది భక్తి పరమేశ్వరుని విష్ణుమూర్తి దించేసింది అక్కడి నుంచి వైకుంఠం నుంచి దించేసిన భక్తి ఇది అక్కడి నుంచి అతను ఆ ఊరు వదిలిపోలేదు నేను పాడూరు అనుకున్నాను కానిది కాదు కాదు ఇదే స్వర్గం ఇదే వైకుంఠం ఇంకా నేను ఈ ఊరు వదిలిపోనని అతను ఏ ఊరు ఏమో తెలియదు అక్కడే ఉండి అక్కడే కైంకర్యం చేసుకుంటూ అక్కడే అతను మరణించాడు సమాధి కట్టేశారు అతను ఏ ప్రాంతం వాడో ఏమో ఒక తెలీదు ఆ రోజుల్లో ఎందుకంటే ఫోన్లు లేవు సెల్స్ లేవు ఏమీ లేవు సెల్ ఫోన్లు మాట్లాడడానికి ఎక్కడ తిరిగి వస్తే వచ్చినట్టు లేకపోతే అది పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి కూడా ఎందుకు ఆ విధంగా తెలుసా నువ్వు శివుడు అనుకున్నా విష్ణు అనుకున్నా రెంటికి ఆధారమైనటువంటి వాడు ఒక్కడే ఎందుకని వేదంలో వేదాంతంలో ఎవడైతే ప్రతిబింబ అతను పరమేశ్వరుడే నమో వన్యాయ కక్ష్యాయచ కాబట్టిలా పచ్చగా మన జీవితం కూడా ఉండాలంటే ఆ పచ్చని చెట్లను చూసి నేర్చుకోవాలి ఎక్కడ చూచిన వన్యాయచ వన రూపంలో ఉండేటువంటి వాడు కాబట్టి దివ్యంగా చెట్లన్నీ కూడాను ఎంతో అద్భుతంగా పెరుగుంటాయి ఒక వనం అనుకోండి ఆ వనాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది వనదేవత అంటుండదు వనం వనదేవత ఆ వనదేవత రూపంలో ఉండేవాడెవరు ఏ వనం అది తద్వనం అద్వాన్ ఇప్పుడు అటు స్వయం ప్రభావిత మహద్వనం శబరి వైపు తిరిగితే తద్వనం వనం వననీయం భజనీయం కాబట్టి వన రూపంలో ఉండేటువంటి వాడు తానే అట్లాగే కక్షాయచ కక్షచ అంటే వనంలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఈ కక్ష అనేది ఏమిటంటే పొదలు చిన్న చిన్న ఉండి పొదలుంటాయి చూచారా కుందేళ్ళు గిందులు తోర్సుంటాయి అటువంటి పొదలు అంటే లతా గుల్మాదులు అని అర్థం వాటి రూపంలో ఉండేటువంటి వాడు కూడా తానే కాబట్టి సమస్తమైనటువంటి వృక్షజాలములో తానే ప్రకాశిస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఇది చిన్నదైనా అది పెద్దదైనా ఆ పెద్ద చెట్టుకి నీళ్లు తానే ఇస్తున్నాడు చిన్న చెట్టుకు నీళ్లు తానే ఇస్తున్నాడు పెద్ద చెట్టుకు సూర్యరశిచ్చేవాడు తానే చిన్నదానికి సూర్యరశిచ్చేవాడు తానే పెద్దదానికి భూమి నుంచి ఏ సత్వైతే ఇస్తూ ఉన్నాడో దీనికి కూడా అదే ఇస్తున్నాడు అందరిని రక్షించేటువంటి వాడు తానే అయి ఉన్నాడు గనక అంతర్యామి సర్వాంతర్యామి వనాంతర్యామి లతాంతర్యామి కాబట్టి లత పచ్చగా ఉండడానికి పచ్చగా ఉండడానికి కారణమైనటువంటి వాడు తాను కాబట్టి వన్యాయచ కక్ష్యాయచ